ఇప్పటి వరకు పరమన్న శబ్దాన్ని వాడలేదండి ఇరవై ఎనిమిదవ శ్లోకానికి వచ్చేటప్పటికీ పరమన్న శబ్దాన్ని ప్రయోగించారు ద్రోడ్ ఇక్కడి నుంచి పరశబ్దంతో మనం ప్రయాణం చేస్తాం అనమాట తత్వత తత్వత పరమాత్మ వస్తుత కాదు రెండుంటే ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో వస్తుత తత్వత వస్తుత పిండాండ పంచీకరణ తత్వత బ్రహ్మాండ పంచీకరణ ఈ ఈ సత్యాన్ని సాంఖ్య దర్శన సూత్రం ద్వారా జాగ్రత్తగా నిర్ణయం పొందాలి పిండాండ భాగంలో అన్నీ ఏముంటాయి ఇంద్రియాలు విషయాలు వ్యవహారం వాటికి సాక్షి విషయ సమత్వం విషయ సాక్షి విషయానంద సాక్షి ఆనందమయ కోశ సాక్షి ప్రత్యేకాత్మ సరే ఈ నిర్ణయం పొందాలి అంటే ఇతనికి ఏం తెలిసి ఉండాలి అంటే తన కన్ను తన కాలు కన్ను కాలు యొక్క విషయాలు మాత్రమే తెలిస్తే సరిపోదు నీవేమేమై ఉన్నావయ్యా బాబు ఆ బ్రహ్మాండంలో బాబు ఈ కన్ను కాలు ఏర్పడక ఎలా ఉన్నాయో అలా ఆ పంచభూతాలు పంచతన్మాత్రలుగా ఎలా ఉన్నాయో పంచశక్తులుగా ఎలా ఉన్నాయో పంచ బ్రహ్మలుగా ఎలా ఉన్నాయో పంచ కృత్యాలుగా ఎలా వ్యవహారం జరుగుతుందో సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు అనే ఎలా జరుగుతుందో ఆ కాల చక్రంలో ఈ కర్మచక్రం ఎలా ఈమిడి ఉందో వేరి వేరి ఇంపార్టెంట్ సెకండ్ల ముళ్ళు గరగరా తిరిగిపోతూ ఉంటుంది అంతకంటే తక్కువ తిరుగుతుంది గంటల ముళ్ళు అంతకంటే తక్కువ తిరుగుతుంది అసలు తిరగండి దాని ఆధారంగా కూడా ఒక స్థానం ఉంది అది తిరగదు కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ల ముళ్ళు వెళ్ళి ఉంటామా నిమిషాల ములువలే ఉంటామా గంటల ముళ్ళు వెళ్ళే ఉంటామా అనేది మనలో ఏర్పడే కదలి కల వల్లనే ఉంది పెరేమి లేదు జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్టు కనబడల్లా సెకండ్ల ముళ్ళు గిరగరా తిరిగితే ఆ గిరగరా జరిగిన దాని ప్రభావం వల్ల ఇంకొంచెం గిరగరా జరిగింది అది గిరగరా జరగడం మరింత తక్కువ వేగంతో ఇంకోటి తిరిగింది అసలు ఆధారంగా ఉంటే కదలాల్సిన అవసరం ఇలా జాగ్రత్తగా క్రమేపీ మన వేగాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఆంతరిక జగత్తుని ఖాళీ చేస్తూ ఖాళీ చేస్తూ ఖాళీ చేస్తూ వృత్తిర రూప అవిద్యా జనిత ప్రాతిభాసిక జీవుడిని దేహాత్మభావ స్థితి నుంచి తత్వత తత్వజ్ఞానం దృష్ట్యా పరమాత్మగా నిర్ణయం పొంది పరమాత్మగా ఉండుట ఉండుట మాత్రమే అంటే ఎవరికైతే బాహ్య జగత్తు ఆంతరిక జగత్తు ఖాళీ అయిపోయినయో వాడు తత్వత పరమాత్మ వాడికే ప్రయోజనం లేదు ఆంతరిక జగత్తు వల్ల ప్రయోజనం లేదు బాహ్య